హాని దాన్ని ఎలా భూతంతో చదవాలి ఆ సూత్రాలు పాణిని గుర్తించండి దాన్ని కొడుకు ఎప్పటి పనిని పాణిని కాలం నుంచి పూసుకోండి ఈ కోడి ఈనాటి వరకు శర్మగారు పాణి మీద చక్కటి వ్యాసం తీసుకొచ్చి ఇచ్చారు చాలా బాగుంది వ్యాసం కాబట్టి పాణిని నుంచి ఈనాటి వరకు కొడుకు ఫాని అంటే మాస్టర్ ఆఫ్ ఫోనటిక్స్ వరల్డ్ ఇంకా మానవ జాతి ఒక సివిలైజేషన్కి రాకముందే ఆయన ఫోనటిక్స్ని కనిపెట్టినటువంటి భాషా శాస్త్రం అట్ల పాలిటిక్స్ సైంటిస్ట్ ఆయన ఆయన కోడికోటని నిర్ధారణగా తీసుకుని ఒక సూత్రం రాశాడు ఆయన గుర్తించాడు ఆ కోడికోట అప్పటి నుంచి కూస్తుంది కోడి దీనికి మీరు సత్కారం చేస్తారంటే అది ఏమంటుంది ఏమో నాకు తెలియదని అంటుంది ఏ సత్కారం నాకు మీరు ఎందుకు చేద్దామనుకుంటున్నారు అంటుంది నేనేం చేశాను అంటే నువ్వు కుక్కురు కోని అంటే నేను కూసానా అదే నేను కూరలేదండి కోత జరిగిందంటే ఆ సమయం వచ్చేప్పటికీ ఆ కోత వచ్చిందంటే అంత సహజమైనటువంటి కర్మ ఆ కర్మలని సహజ స్థితికి తీసుకుపోవటం పేరే సంగత్య ద్వారా ఆ విధంగా ఆ కర్మని మనం చేసినట్లయితే కేవలములైన ఇంద్రియముల ద్వారా చేసినట్లయితే అప్పుడు ఆ అది ఆత్మశే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది ఒకప్పుడు స్వార్థకర్మ చేసేప్పుడు తన స్వార్థం కోసం చేసే కర్మలో ఇటువంటిది కుదరదు కేవలం సేవాభావంతో పరోపకారం కోసం చేసే కర్మలోనే కుదురుతుంది కానీ పరోపకారం చేసినప్పుడు కూడా మీరు సహజ కర్మ రూపంగా చేయాలి చాలా మంది సర్వీస్ యాక్టివిటీ చేస్తారో చూసారా దాంట్లో ఈ ఈ కాన్ఫ్లిక్ట్ ఈ లిబరేషన్ మీద కన్ఫ్లిక్ట్ మేము సర్వీసు చేస్తున్నాము అని చెప్తూ ఉంటాం ఈ ఆల్వేస్టెల్ దాట్ మేము ఈ సర్వీస్ చేసాం ఆ సర్వీస్ చేసాం అని అలా చెప్తున్నారు అంటే దాన్ని ఉంటారా ఇంకేమంటారు కర్తృత్వం ఉంటారు మీరు చూడండి కోడి ఎప్పుడైనా చెప్పిందా నేను ఇంత కాలం నుంచి సర్వీస్ చేస్తున్నాను మా జాతి పాలని కాలం నుంచి మా జాతి ఇంత సర్వీస్ చేస్తున్నాను ఎప్పుడైనా పాపం కోడి ఎప్పుడైనా చెప్పిందండి వర్షం ఎప్పుడైనా చెప్పిందా నేను నేను పంటలు పండిస్తున్నానండి సూర్యుడు ఎప్పుడైనా చెప్పాడా నేను సకల ప్రాణులు కర్మలు చేసుకునేట్లా నేనే చేస్తున్నానని చెప్పాడా చెప్పరు అలాగే సర్వీస్ యాక్టివిటీ చేసే సందర్భంలో కూడా నేను సర్వీస్ చేస్తున్నాను అనే భావన ఉన్నట్లయితే అది అది సంగమే అయిపోతుంది అటాచ్మెంట్ అయిపోతుంది నేను సర్వీసు చేస్తున్నాను అంటే మీరు అది అటాచ్మెంట్ అయిపోతుంది అంటే ఎలాగనమాట అజనా ఒక ప్రసరంత సేవ చేస్తే ఆ సేవ చేసే టైంలో కూడా నేను చేస్తున్నాను అనే సంఘము ఉండదు అయిపోయిన తర్వాత నేను చేశాను అనే సంఘము ఉండదు ఆ కర్తృత్వం ఉండదు అంటే మరి మరి ఎలాగైంది ఆ సర్వీస్ అయింది కదా సర్వీస్ ఇస్ డన్ ఎలా అయింది అంటే కాయేనా కేవలైన కాయే కేవలైన మనస కే మనస్సు బుద్ధి నిర్ణయించేయి మనస్సు ఇమోషనల్గా చేయాలని ఫీల్ అయింది బుద్ధి సంకల్పించింది ఇంద్రియాలు దారి చూపేయి దేహం చేసింది సర్వీస్ అయిపోయింది తప్పిస్తే నేను సర్వీస్ చేశాను అనే నేను నాది అని జోడించటము అదే అజ్ఞానము అదే బంధము ఆ సంఘాన్ని ఎప్పుడైతే మీరు విడిచిపెట్టేశారో కర్మ సహజకర్మ అయిపోయి అకర్మ అయిపోతుంది ఆ విధంగా అంతఃకరణము శుద్ధిని పొందుతుంది కర్తృత్వ భోక్తృత్వాలు న్యూట్రలైజ్ అయిపోతాయి అటువంటి జ్ఞా అటువంటి కర్మయోగి చాలా సహజంగా ఆత్మస్వరూపాన్ని అలా తక్కువ మంది తెలుసుకోగలుగుతారు అదే ఆ శ్లోకంలో ఉన్నటువంటి సార ఇప్పుడు భాషను చూద్దాము స్మాత్ కాయేతి ఈ అస్మాత్ అన్నది అవతారిక ఎందువలన అనగా అస్మాత్ అంటే ఎందువలనగా అంటే లిప్యతే నస పాపేనా ఉంది ఆ కర్మ చేసినా కూడా వాడికి ఆ పాపము అంటే కర్మఫలం పాపపుణ్యాలు రెండు కూడా పాపశబ్దం చేతను వ్యవహరింపబడతాయి ఆ సందర్భంలో వాడికి కర్మఫలము యొక్క లేపము ఉండదు లేపము అంటే అతుక్కోవడం గమ్మ అది ఉండదు ఎందువలన ఎందువలనా అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏమని చెప్పాలండి ఎలా మొదలు పెట్టాలి ఎందువలనగా అని మొదలు పెట్టాలి అనే దానికి సంస్కృతి పదం ఏమిటో తెలుసిన కస్మాత్ అని చెప్పి దానికి సంస్కృతి పదం యస్మా ఎందువలన ఎందువలన అని యస్మా కస్మాత్ యస్మాత్ ప్రశ్న కాదు ఎస్మాత్ సమాధానం ఎందువలనగా ఇప్పుడు వైకి బికాస్కి పెడలేదండి వై అంటే కస్మాత్ బికాస్ అంటే ఎస్మాట్ యస్మాత్ ఎందువలన అనగా ఇప్పుడు ఈ శ్లోకం అవతారీ ఫిట్ అయిపోతుంది వీడు సంఘాన్ని విడిచిపెట్టి కేవలములైన ఖాయముల ద్వారా చేస్తున్నాడు కాబట్టి లేపము ఉండదు అని సమాధానం వచ్చింది దానివల్ల వీడికి ఆత్మవిశుద్ధి కూడా కలుగుతుంది భాష్యం కాయేనేతి కాయేనా దేహేనా కాయేనా అంటే కాయముతో అంటే దేహముతో అని అర్థం మనసా బుద్ధి ఆచ కేవలైరింద్రియైరపీ ఏమంటారు మనస్సుకి బుద్ధికి వ్యాఖ్యానమే ఉంటుంది వ్యాఖ్యానం కేవలై అనే పదానికి ఉంటుంది ఇద్దరు వ్యాఖ్యానం చేస్తున్నారు కేవలై అంటే అర్థం చెప్తున్నారు మమత్వవర్జితై ఆ మాట ఇంద్రియ పక్కన ఉంది ఇంద్రియై కదా పక్కన మమత్వవర్జితనుందా అది ఇంద్రియేహ వివరణ కాదు ఇంద్రియాలకి వివరణ ఉంటుంది ఇంద్రియములతో కేవలైకి వివరణ మమకారము లేకుండా మమకారము లేకుండగా ఇంద కర్మ చేయవలను మమకారం ఉండకూడదు అంటే ఇంతకు ముందు అనుకున్నదే ఈ దేహము నాది అంటే మమకారం అయిందా ఈ ఇంద్రియములు నాది ఈ మనస్సు నాది ఈ బుద్ధి నాది ఇది మమకారం ఇది తప్పు ఈ మాటలు ఇక్కడ ఈ సభలో చెప్తే నడిచింది ఏదైనా మీరు లోకంలోకి వెళ్ళి చెప్పారనుకోండి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏమిటండి ఎరగడ్డ నుంచి తప్పించుకొచ్చాడా ఏమిటి వీడ ఎందుకంటే ఈ నీ దేహము నీది కాదు అంటే ఆ మాట ఎవరు చెప్పట్లేదు ఈ మధ్యకాలంలో ఎవరు చెప్పడం మానేస నువ్వు దేహానివే నువ్వని చెప్తున్నారు పైగా కాబట్టి దేహము నీది కాదు మరి దేహం ఎవరిదండి ప్రకృతిది ప్రకృతిది దేహం దేహం ఎక్కడి మీకు ఇప్పుడు మీకు దేహం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు నేను చూపించాలంటే మీరు నాతోటి సూపర్ మార్కెట్ కదండి నేను చూపిస్తాను సూపర్ మార్కెట్కి వస్తే సూపర్ మార్కెట్ ఆ షెల్ఫ్స్ ఉంటాయి కదా ఆ షెల్ఫ్ లో ఏముంటాయి బియ్యం బియ్యం మోట్లు ఉంటాయి ఆ తర్వాత పప్పు మోట్లు ఉంటాయి ఆ తర్వాత ఆయిల్ డబ్బాలు ఉంటాయి ఆ తర్వాత కారము మిరపకాయలు ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకా ఏమో ఆ ఐటమ్స్ షుగరు ఉప్పు ఇలాంటివి కాయగూరలు కూడా పక్కనే ఉంటాయి ఇదిగో మీ దేహం ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది బాడీ ఇట్ ఈస్ అంచేతన్యాస్తులు ఓ మహాత్ములు ఉన్నారు నేను ఆయన బల ఆయన దీన్ని బాడీ అంటాయి ఫుడ్ బాడీ అనే అంటాడు ఎందుకంటే బాడీ అంటే అదేదో ఇండిపెండెంట్ ఇంటిటీ అని ఒక భ్రమ హుటగలుగుతూ ఉంది ఆయన బాడీ అండద ఫుడ్ బాడీ అనే అంటాడు అన్నమయ అనే అంటాడు ఓషధి విషోన్నం అన్న పురుష కాబట్టి ఈ దేహము ప్రకృతి నుంచి వచ్చింది ప్రకృతి యొక్క కార్యం ప్రకృతి యొక్క బిడ్డ ప్రకృతి దానికి జన్మనిచ్చింది ప్రకృతి దాన్ని పోషిస్తోంది ప్రకృతి మళ్ళీ తనలోకి తీసేసుకుంటుంది తీసేసుకుంటోంది తీసేసుకుంటుంది అని అక్కర్లేదు తీసేసుకుంటోంది దీన్ని పట్టుకుని నాది నాది అంటే జడమైనటువంటి దేహము నాదేమిటి షెల్ఫ్లోవే అనాలి ఏమిటంటే మాదండి మాదండి దేహం అని ఆ షెల్ఫ్లో అవి అనాలి ఆ షె ఎందుకంటే మా మీద ఉన్నటువంటి పదార్థములన్నీవో కలిసి దేహరూపంగా మారేయి ఇది మాది అని ఈ దేహం గురించి మొన్న చెప్పాను కదా కాబట్టి దేహము ఆయన ట్రస్టీ అంతే లేదా దేహము నాది కాదు ఇంద్రియములు నాది కావు ఈ మమకార వర్జితముగా అహంకార వర్జితముగా మమకకార వర్జితముగా వాటిని పనిలో ప్రవేశపెట్టండి పనిలో పెట్టండి అంతే పనిలో పెట్టాలి దాన్ని పని చేయించాలి దాన్ని కానీ మమ అనేది ఉండకూడదు సర్వీస్ చేసేప్పుడు కూడా ఉండకూడదు ఆ విధంగా చేత అభ్యాసం చేసినట్లయితే వాడిని కర్మయోగి అని అంటారు ఇక్కడ అంతఃకరణము చాలా శుద్ధమైపోయి వాడికి ఆత్మస్వరూపనిష్ఠుడైపోతాడు చాలా పెద్ద విషయం సామాన్యమైన విషయం కాదు ఆ కేవలవి అనేది ఆయన చెప్తున్నారు కాబట్టి మమకారం తీసేస్తే మరి ఎలాగ దానికి ఏదైనా ఉపకారం ఉపాయం చెప్పండి మమకారం తీసేయటానికి ఉపాయం చెప్పండి అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఒక పెగ్ అంటారు ఇప్పుడు షర్ట్ మీరు వేసుకుంటారు ఈ షర్ట్ తీసేస్తారు ఈ షర్త్ తీసేయాలంటే ఎప్పుడు తీస్తాను ఇటు ఇటు చూసి గోడ దగ్గర పెగ్గ ఒకటి చూసి అప్పుడు ఈ షర్త్ తీసి దాన్ని పెడతారు ఆ రకంగా ఈ మమా తీసేస్తాను మమ తీసేయాలంటే ఇప్పుడు దీన్ని పెట్టడానికి ఒక ఆలంబనం ఒకటి చూపించితే మమా తీసేయచ్చు అది అలా అది ఈజీ అవుతుంది అందుకోసం చెప్తున్నారు ఈశ్వరాయ కరోమిలాయ ఇది మమత్వ బుద్ధిశూన్యియై మీరు చక్కగా ఈశ్వరుణ్ణి ప్రవేశపెట్టండి పిక్చర్లో ఈశ్వరుడు అన్నిటికీ ఉపయోగపడతాడు ఈశ్వరుడితోటి మన రిలేషన్షిప్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి పూజగా ఈశ్వరుడు పూర్తి చేశాను ఇచ్చేసాను వచ్చేసాను వర్కౌట్ కాదు ఇక్కడ వర్కౌట్ అవ్వదు ఇంకో రంగంలో అవుతుందేమో కానీ ఇక్కడ ఈశ్వరుణ్ణి ఒక అధిష్టానంగా ఒక ఆడతాగా పెట్టుకోవాలి పెట్టుకునే ఈ కర్మ దేనికోసము ఈశ్వరుని పడుతుంది ఉద్యోగం దేనికోసం చేస్తున్నాము ఈశ్వర ప్రీతి పడుతుంది వెచ్చాలు ఎందుకుంటున్నాము ఈశ్వర ప్రీతి పడుతుంది అంతా ఈశ్వర ప్రీతి ఇంది శ్రీరామకృష్ణ వారు ఒక ఆయన ఒక వేవరు ఉండేవాడు చెప్పాను ఈ కథ వేవ నేత నేత నేసేవాడు బట్టలు నేసేవాడు ఈ దొంగలు రాజుగారి ధనాన్ని కొల్లగొట్టి పారిపోతాం వెనకాల నుంచి పోలీసులు వచ్చి వాళ్ళని పట్టేసుకునే టైంలో దొంగ సొత్తుతో దొరికితే ప్రమాదం కనుక ఆ సొత్తు మూటకట్టి ఉన్న సొత్తుని ఈ వేవర్ నెత్తిమీద పెట్టేసి వాళ్ళని పట్టుకోమని ఫోర్స్ చేసేసి వాళ్ళు పారిపోతారు పారిపోతే రాజు బొట్టలు వచ్చి పట్టుకుంటే వేవర్ దొరుకుతారు సొత్తుతో సహా దొరుకుతాడు దొరికితే వీడిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి మొన్నటి జడ్జి దేవి తీసుకొస్తారు ఆ బోల్లో నిలబెడతారు నిలబెడితే ఆ ఈ ప్రాసిక్యూటర్స్ వీడిని దొంగ చుట్టుతో సహా పట్టుకున్నామని వీడే దొంగ వీడికి శిక్ష వేసేయండి అంట అంటే జడ్జి గారు శిక్ష వేసే ముందు వాడిని అడుగుతారు ఏమో నువ్వు చెప్పుకునేది ఏమిటి అసలు ఏమిటి విషయం ఏమిటి నువ్వు చెప్పని అడుగుతావు అంటే నేను రాముని అనుగ్రహం శ్రీరాములు రాముడి పేరు చెప్తాడు ఈశ్వరుడు బదులు రాముడు అంటాడు రాముడు అనుగ్రహంతో పత్తి కొనుక్కు వస్తానండి రా అని అలాగే చెప్తాను కొంచెం మీరు ఓపికపెట్టండి రాముడు అనుగ్రహంతో లేచి అమ్ముతాను రాముడి అనుగ్రహంతో నాకు ఒక పావలా ఆదాయం దాంట్లో వస్తుంది ఆ పావలాతోటి నేను రాముని అనుగ్రహంతో వెచ్చాలు కొనుక్కుని రాముని అనుగ్రహంతో వండుకుని రాముని అనుగ్రహంతో తిని బతుకుతూ ఉంటాను నేను మొన్న కూర్చొని నేర్చుకుంటున్నానండి తెల్లవారుజామున రాముని అనుగ్రహంతో అప్పుడు ఈ దొంగలు రాముని అనుగ్రహం తోటి వాళ్ళు వచ్చి ఆ దొంగ సుట్టు నా నెత్తి మీద పెట్టేసి రాముని అనుగ్రహం వల్ల వాళ్ళు పారిపోతారు అప్పుడు రాముని అనుగ్రహంతో పోలీసులు వచ్చి నన్ను ఆ జైల్లో పెడతారు రాముని అనుగ్రహం వల్ల నేను జైల్లోనే ఉన్నాను నిన్న రోజంతా ఈ రోజు మళ్లీ రాముని అనుగ్రహం వల్ల మీ ముందు నిలబడ్డాను రాముని అనుగ్రహం వల్ల మీరు ఇచ్చి శిక్షణ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అసలు ఎక్కడా కర్తృత్వ భావం రూపాయిలో నయా పైసం అంత కూడా లేదు అప్పుడు ఆ జడ్జి దండం పెట్టి మీరు వెళ్ళిరండి అని పోలీసుల మీద చేవాట్లు దొంగల్ని పట్టుకుంటారా మీరు మీ ప్రయత్నం దొంగల్ని పట్టుకుంటా లేకపోతే ఆయుధి పర్టికులర్ ఏమిటి అని చేడతాడు అదే కదా కాబట్టి ఈశ్వర ప్రీత్యర్థం చేస్తున్నాను అంటే అది దేవాలయమే కట్టక్కర్లేదు నిజానికి దేవాలయం గట్టి వాడు ఈశ్వర ప్రీతి కొరత చేస్తున్నాడా లేదా అన్నది పెద్ద మీమాంస చేయదగ్గ ప్రశ్న ఎందుకంటే దేవాలయాన్ని కొంతమంది స్వర్గాది భోగాల కోసం గడపాలి ఇంకో అహంకారాన్ని నిర్మాణం చేయడం కోసం దేవాలయాన్ని నిర్మాణం చేస్తారు సిమెంటు ఇటకలతో దేవాలయం నిర్మాణం చేస్తే హృదయంలో అహంకారం నిర్మాణం అవుతుంది అందుకోసం చెడిఆర్ బిల్డింగ్ ఈగో స్పిరిచువల్ ఈగోని నిర్మానం చేసుకుంటారు తెలుసో తెలియకో కొంతమంది తెలిసి చేసేస్తారు ఇంకా వాళ్ళని మనం ఏం చెప్పగలం కొంతమంది తెలియకుండా అహంకార నిర్మాణం కోసం దేవాలయం నిర్మాణం చేస్తారు అలాగే చేయకూడదు దేవాలయమే కట్టక్కర్లేదు ఈశ్వర ప్రీతి అంటే ఇగో ఆ ఆ బట్టలు నేసేవాడు బట్టలు నేసి అన్నీ ఓ పావలో సంపాదించి ఒండుకు తింటే దాన్ని సర్వము ఈశ్వర ప్రీతి కింద సర్వము ఒక ఒక ఆయన ఇంకో కథ ఉంది ఒక ఆవిడ తెల్లవారుస్వాములు లేచి శ్రీకృష్ణుడికి పూజ చేసేది ఇంకొక ఆవిడ తెల్లవారుస్వాములు లేచి వాకిని ఈడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేది చీపురు గట్ట పెట్టి ఆ చీపురు గట్ట పక్కన పారేసి ముగ్గులు పెట్టి చేసేది ఈ శ్రీకృష్ణుడు ఆ పూజ చేస్తున్నా ఆవిడ పూజాగృహంలో కనపడలేదు ఈ చీపులు పెట్టి చూస్తున్నా ఇక్కడ కనపడ్డానికి కనపడితే అప్పుడు ఇకే కథ చెప్తారు అప్పుడు అడిగారు ఏమయ్య అక్కడ పూజ చేస్తుండే అక్కడ లేవు ఇక్కడ ఉన్నావు అంటే ఆవిడ చేసి పూజ ఆవిడి కోసం చేసుకుంటోంది ఈవిడు ఊడ్చి ఊడ్పుడు నా కోసం ఊడుస్తోంది అందుకోసం ఇక్కడ ఉన్నాడు చెప్పాడు ఏమిటి సీక్రెట్ ఏమిటంటే ఆవిడ చేసి పూజ చేసేప్పుడు ఐశ్వర్యార్థం పూజాం కని చేస్తుంది ఆవిడ ఈవిడ చీపురు పెట్టబెట్టి నేను తుడుస్తున్నానని కానీ ఇది నా కోసం చేసుకుంటున్నానని కానీ అభిప్రాయం లేకుండా చివరికట్టు తుడిచి శ్రీకృష్ణ అర్పణం వస్తూ ఏళ్లు చల్లి శ్రీకృష్ణ అర్పణం వేసి శ్రీకృష్ణ అర్పణం వస్తూ ఆ కృష్ణనామాన్ని చేసిన ప్రతి పని అర్పితము అని చేస్తాం కాబట్టి నాకు అర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉంటాను కానీ అక్కడ ఎందుకుంటాను ఆవిడ నాకు అర్పించేది ఏమీ లేదు కదా అని అక్కడ లేదు అర్పించేది ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాను కాబట్టిశ్వరార్పణ బుద్ధి అన్నది చాలా పెద్ద విషయం అది అదేమి సింపుల్ విషయం కాదు వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్ ఆ రకంగా మనం కర్మను చేయగలిగితే ఆ కర్మ వల్ల బంధం కలగకపోవడం మాట అలా ఆ బంధం కలగదు పైగా దానివల్ల అంతా ఉపకారమే కర్మనోప్య ఉపకార అంచేతనే యోగము అన్నాడే యోగినః కర్మ కొను ఎందుకంటే యోగానికి డెఫినేషన్ ఏమిటి యోగ కర్మసు కౌశలం కర్మలని నేర్పుగా చేయటం పేరే యోగము ఏమిటి నేర్పు అక్కడ నేర్పేమిటంటే మామూలుగా బంధించే కర్మ ఇక్కడ బంధించకపోగా అంటే అపకారం చేయకపోగా పైగా ఉపకారం చేస్తోంది అది నేర్పు అంటే అంటే తాళం చెవి అంట తాళంచవిలో మీక కిటుకు ఉంటుంది తాళం చెవి లేకుండా తాళం తీయడానికి ఏమవుతుంది చేతులు పుల్లు పడిపోతాయి తాళం తీయటానికి తాళంక్యం ఉంటే నేర్పుగా తాలంక్యం ఉంటుంది అదే మరి కౌశలం మాట కాబట్టి ఆ విధంగా కర్మ చేయాలి ఇలా చేయాలంటే దీనివల్ల మనోజయము అనేది ఒకటి వస్తుందండి ఆత్మ విశుద్ధి అన్నారే ఆత్మశుద్ధి అంతఃకరణ శుద్ధి అంటే అర్థం ఏంట అంతఃస్కరణ జయానికే అంతఃకరణ శుద్ధి అని అంతఃకరణం మన ఉండాలి అంటే అర్థం మనం అంతఃకరణానికి లేక మనస్సునికి వశంలో మనం ఉండవు మన మనస్సు యొక్క వశంలో మనం లేకపోవడము దానికే మనోజయము అది కూడా దీంట్లో భాగమే మనస్సుని జయించటమే ఆత్మ అంటే మనోజయానికి ఇది ఉపాయము మనస్సుని జయించటం చాలా అవసరం ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని చేశారనుకోండి దానిని గణితం వేశారనుకోండి గణితం వేస్తే అది కర్తృత్వం అయిపోయింది నన్ను ఒక మహాత్ములు అడిగారు మీరు ఓంకారాన్ని ఎన్నిసార్లు చెప్పే సార్లు వదిద్దని అడిగారు ఎందుకంటే ఓంకార జపం అనేది సన్యాసులకి ఉచితం ఉంది అందుకోసం ఆ సందర్భంలో అడిగాను అడిగితేనే చెప్పాను నేను ఎప్పుడు గణితం వేయలేదండి నేను గణితం వేద్దామని అనుకుని ఈ గణితం వేయడం అన్నది కర్తృత్వ బుద్ధిని పెంచుతుంది అని గుర్తించి వేయడం మానేస్తారు అగణితంచ అని ఒక సూత్రం అగణితంచ గణితం వేయదు ప్రారంభంలో వేస్తారు బ్రహ్మచారులకు మంత్ర మంత్రం బోధించినప్పుడు గణితం వాడికి చెప్పాలి ఎందుకంటే వాడికి కర్తృత్వ బుద్ధితో చేస్తూ ఉంటారు యంగ్ మ్యాన్ ఉంటాడు ఏదో నేనేదో గాయత్రి జపం చేస్తాను ఎన్నిసార్లు చేయనుంటాను స్వామిజీ అని అడుగుతాడు అడిగితే చేసివాడు నువ్వు కాదు కర్త నువ్వు కాదు నీళ్ళ మొదలు పెట్టావు అనుకోండి వాడికి అర్థం కాదు మరి మర్చిపోతుంది అది గజన్ ఎంత ఇంట్రూ హిజ్ మా వాడి స్థాయికి సరపడదు అంచే అంటే నూట ఎనిమిది సార్లు చేయరా గణితం వేస్తే దానికి ఒక టార్గెట్ కింద పెట్టుకుని చేస్తాడు తర్వాత వాడు కొంచెం వికాసం చెంది వస్తారు భగవద్గీత భగవద్గీత అంటే ఇది సర్వోత్తమైనటువంటి వేదాంత గ్రంథం భగవద్గీత అంటే సామాన్యం అనుకున్నారు సో ఉపనిషత్ సారమంతా కూడా ప్రాక్టికల్గా ఉంటుంది భగవద్గీతలో ఎనీవే భగవద్గీత స్థాయికి వచ్చేయంటే చాలా పెద్ద స్థాయిలో వాడని అర్థం అప్పుడు మనం చెప్తాం ఇంకా గణితం అక్కర్లేమని ఎందుకంటే గణితంలో కర్తృత్వ బుద్ధి ఇందాక మీకు చెప్పాను చేసేప్పుడు గణితం కోడి కోట పూసేప్పుడు గణితం వేయదు సూర్యుడు గణితం వేయడు వర్షం గణితాన్ని ఉండదు కాబట్టి మనం ప్రారంభంలో గణితంతో చేస్తాము తర్వాత ఇంకా గణితం ఉండదు తర్వాత నేను నా వ్యక్తిగతమైన విషయం చెప్తున్నాను గీతా జ్ఞాన యజ్ఞాలు మీరు ఎన్ని చేశారని అడిగారు నేను చెప్పాను గణితం లేదండి నో గణితం ఎందుకంటే గణితం నేను సపోజ్ డెబ్బై ఆరు అని చెప్పాను అనుకోండి అంటే డెబ్బై ఆరు సార్లు నేను గీత జ్ఞాన యజ్ఞాన్ని చేశాను అని ఉండాలి కదా అంటే అవి దాన్ని ఏమంటారు దాన్ని ప్రాబ్లం ఇట్స్ అ వెరీ సీరియస్ ప్రాబ్లం అంచేతనే మహాత్ములు అలా చెప్పరు మహాత్ముల దగ్గర ఉంటే అలా చెప్తారేమో కానీ మహాత్ములు చెప్పరు మహాత్ములే చెప్పారంటే ఇంకా వాళ్ళు ఆ సత్యాన్ని గుర్తించాలి ఏదైనా సో గణితం ఉండదు అది మమకార రహితము కేవలము అంటే అర్థం నో గణితం ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మమత్వ బుద్ధి శూన్యైంద్రియై ఇక్కడ ఆయన చెప్తారు చూడండి కేవల శబ్ద కాయాదిరీ ప్రత్యేకం సంబధ్యతే ఈ కేవల శబ్దాన్ని కాయము మొదలైన వాటితో ప్రతి ఒక్కదారితోటి మీరు కలుపుకోవాలి అంటే అంటే పరి విభక్తి అదే ఉంటుంది వచ్చినా మార్చుకోవాలి కాయేనా అంటే కేవలహికాయేనా అనకూడదు బండ విద్యార్థి కానీ కేవలన కాయేనా కేవల మనస కేవల కేవలైన బుద్ధి అనకూడదు కేవలయా విద్యా కేవలైన బుద్ధి అంటే వల్లి రామారావు తల తప్ప ఎవరూ వింటే కూడా మర్యాద పోతుంది సో స్త్రీలింగులో మార్చుకోవాలి కేవలయా బుద్ధి అది అలా మార్చుకోవాలి దాన్ని భాష్యకారులు ఇంకా వివరిస్తారు చూడండి సర్వ వ్యాపారేషు మమత్మవర్జితా యోగిన అదండి అన్ని వ్యాపారముల ఎందు కూడా అన్ని చేష్టల ఎందు మమకారాన్ని విడిచిపెట్టాలండి మమకారం ఉండకూడదు మమకారం లేకుండా అన్ని చేష్టలు మాట్లాడటం కర్మని చేతులతో పని చేయటం కాళ్ళతో నడవటం ఆ మనస్సుతో ఆలోచించటం బుద్ధితోటి కర్మని చేయటం ఏ పని చేసినా కూడా ఇది నేను నాది అనే రెండు మాటలు ఉండకూడదండి మమకారం చాలా దూరంగా పెట్టాలి అప్పుడే వాళ్ళు యోగి నహానబడతారు వాళ్ళు చేస్తున్న కర్మ అది మోక్షానికి దారితీస్తుంది కర్మిణ కర్మ కు సంఘం త్యత్వ సో ఈ విధంగా కర్మను చేస్తూ ఉంటారు యోగులు యోగిన అంటే కర్మిణ అనర్థం యోగ శబ్దానికి కర్మానర్థం సో ఆ కర్మ చేస్తారు ఎలా చేస్తారు సంగం త్యత్వ సంఘాన్ని విడిచిపెట్టి చూడండి అంతఃకరణంలో ఉండే మాలిన్యం ఏమిటంటే సంఘం దాని ఎందుకంటే మమత్వ బుద్ధి ఇది నాది అనే బుద్ధే మాలిన్య నాదే నా అనకూడుతుంది ఇప్పుడు మమ అనకూడదు నిర్మమోని అహంకార నిర్మమంగా మమ అనేది లేదు అహం అనేది లేదు మమా అహం లేకపోతే ఏమిటవుతుందో తెలుసు ఆ స్థితి ఆ మనస్సు యొక్క స్థితికి బ్రాహ్మీ స్థితి అని ఏషా బ్రాహ్మీ స్థితి స్వాధ బ్రాహ్మీ స్థితి అహం మమా లేని స్థితి బ్రాహ్మీ స్థితి సో అంచేతనే అహం పోవడం కోసమే కోహం అని వారు రమణ మహర్షి కోహం కోహం అంటే హూయా మీరు చూడండి దీని మీద ఉన్న రహస్యం మీరు ఆలోచించండి దీని రహస్యం ఏంటంటే మనం ఒక పెర్సన్ గా బతుకుతూ ఉంటాం హిస్టారిక్ పర్సన్ అంటే హిస్టారిక్ పర్సన్ పెర్సన్ అంటే హిస్టారిక్ పెర్సన్ అది హిస్టరీ లేనిదే పెర్సన్ ఉండడు ఆ క్షణంలో పెర్సన్ ఉండడు ఆ క్షణంలో మొత్తం ఎంటైర్ బ్యాగేజ్ ఆఫ్ ది ప్యాస్ట్ కలుపుకునే పెర్సన్ ఉంటాయి ఈ మాన్యూమెంట్ లాగా అంటే హిస్టారిక్ మాన్యూమెంటే హిస్టరీ లేని మాన్యుమెంట్ ఉండదు అలాగే పెర్సన్ ఇప్పుడు దీని రహస్యం ఏంటంటే మీరు ఆలోచించండి పెద్దలు నేను పెర్సన్ అని ఆ భావించడానికి మనం అలవాటు కొన్ని అదేదో కఠోర సత్యం అని మీరు అనుకోండి అదేదో పరమ సత్యంగా చెప్తారు కొంతమంది పెర్సన్ అని వీడే అక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి వెళ్తారు ఇంకా అలాగా అది విస్తరించుకుంటూ పోతుంది ఆ విస్తారం ఎలా ఉంటుందంటే లౌకికమైన విస్తారం మీరు చేస్తారు రెలిజియన్ రిలేటెడ్ విస్తారాన్ని రెలిజియస్ స్క్రిప్చర్స్ చేస్తాయి సో ఇది ఈ విస్తారమో ఆ విస్తారమో కలిసిపోయి వీడొక కఠోరమైనటువంటి పెర్సన్లా అయిపోతుంది పెర్సన్ అన్నది నేను ఒక వ్యక్తిని అని ఆలోచ ఆ విధంగా ఆలోచించటం ఇట్స్ ఎ కండిషన్డ్ వే ఆఫ్ థింకింగ్ అలాగ మనం ఆ కండిషన్ అయిపోయి ఉంటాం ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు ఈజ్ నాట్ ఎ పర్సనల్ ఈజ్ నాట్ ఎ పర్సనల్ కానీ తల్లిదండ్రులు వాడికి ఆ పర్సనాలిటీని మూగిపోస్తా రంగరించి పోస్తా ఏమని నేను తల్లిని తల్లికి కొడుకువి తండ్రికి కొడుకు వాడికి నువ్వు బ్రదర్వి అని ఇలా ఇలా ఇలాగా ఫ్యామిలీ ఆ పర్సనాలిటీని కొంత స్ట్రక్చర్ ఫ్యామిలీ అలాగే థింక్ చేయడానికి వీడికి అలవాటు చేస్తుంది ఆ తర్వాత సొసైటీ ఆ పర్సనాలిటీకి మరికొంత స్ట్రక్చర్ ఇస్తుంది ఫలానా కులం వాడివి ఫలానా రేస్ వాడివి ఫలానా ప్రాంతం వాడివి అనే సొసైటీ కొంత స్ట్రక్చర్ ఇస్తుంది ఆ తర్వాత రిలిజియన్ ఇంకో కొంత స్ట్రక్చర్ ఇస్తుంది ఫలానా గోత్రం వాడివి ఫలానా పుణ్యాత్ముడివి పాపాత్ముడివి ఇది అదే రేలిజియని ఇంకో కొంత స్ట్రక్చర్స్ దాంతో వీడు హీఈస్ ఎ కండిషన్డ్ టు థింక్ దట్ హీజ్ ఎ పర్సన్ అలాగే కండిషన్ అయిపోయి ఇంకా వాడు ఏమనుకుంటా వాడు ఏమనుకుంటాడంటే నేను పర్సన్ అన్నది అదొక కఠోర సత్యం అని దాన్ని ఎగ్జామిన్ చేసే ప్రయత్నం కూడా చేయాలి భగవాన్ అవడ మహర్షి వెళ్ళగానే ఆయన ఏమని చెప్పేవారు కోహం వాట హూయా ఆ ప్రశ్నలు పరిశీలన చెయ్యి అని చెప్పేవారు ఇప్పుడు హూయామయ్య అనగానే ఒక సమాధానం ఒకటి హూయామయ అనే ప్రశ్న ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఎందుకంటే ఐఎమ్ ఫాదర్ ఐ ఆం బ్రదర్ ఐఎం సిస్టర్ ఐఎమ్ బ్రాహ్మణ్ ఐఎం క్షత్రియ ఇలాంటి వీడియో అనుకు ఐఎం ఆఫీసర్ ఐఎమ్ దిస్ ఐఎమ్ ఐఎమ్ ఇండియన్ ఐఎమ్ అమెరికన్ సో ఐఎమ్ ఆంధ్ర ఐఎం పంజాబ్ అటు వీడిలా ఎవరో అనుకుంటాడు వీటిని అన్నిటినీ కూడా పరిశీలించుకుని నిరాకరించడానికి చక్కటి అవకాశం ఒకటి లభిస్తుంది పూయామాయి పూఎమాయి అనే ప్రశ్న కళ్ళు మూసుకుని వేసుకుంటే ఇప్పుడు నేను చెప్పినవి ఏమీ రావు ఆ ప్రశ్నకి సమాధానంలోకి రావు ఎవరి వాడు అడిగాడు అనుకోండి అయ్యా మీరు ఎవరన్నాను అడిగాడుకోండి నేను ఎవరో తెలియదో మీకు ఐన్ హెడ్ ఆఫ్ దిస్ ప్లేస్ అని చెప్తాను ఏదో అలాంటిది ఏదో చెప్తాను అదే వాడికి వాడు వేసుకున్నాడు అనుకోండి వేసుకుంటే ఆ సమాధానం ఉండదు ఈ ఈ ని చుట్టూ దారాల్లాగా చిక్కు ముళ్ళులాగా పడ్డ ఈ మూళ్ళన్నీ కూడా ఒక దాని తర్వాత ఒక జోడించుకుంటాయి ఆ కండిషన్డ్ థింకింగ్ కండిషన్డ్ రెస్పాన్స్ అది న్యూట్రలైజ్ అవుతుంది ఆ స్థితిలో వాడు నిర్మమో నిరహంకార యాక్షన్ ఉంటుంది బట్ ఇట్ ఈస్ నాట్ మీ ది యాక్టర్ ఇట్ ఈజ్ నాట్ మై యాక్షన్ యాక్షన్ ఉంటుంది మీ ఉండదు మైన్ ఉండదు మీ అండ్ మైన్ లేనటువంటి ఆ స్థితి ప్యూర్ మైండ్ ఆ ప్యూర్ మైండే బ్రహ్మ అదే బ్రాహ్మీ స్థితి ఏషా బ్రాహ్మీస్థితి స్వార్థ ఆ ఏషాకి మీకు అర్థం కావాలంటే ఏషా అంటే ఇది బ్రాహ్మీస్థితి ఇది బ్రాహ్మీ బ్రహ్మకు చెందిన స్థితి ఇది అంటే మీకు ఎక్కడ కనపడుతుంది ఆ శ్లోకంలో ఏం కనపడతావు ఎందుకంటే ఆ శ్లోకం ప్రారంభమై ఇది ఇంకేం కనపడుతుంది అక్కడ ఆ వెనక శ్లోకానికి వెళ్తే కనపడుతుంది వెనక శ్లోకానికి వెళ్తే నిర్మమో నిరహంకార అది బ్రాహ్మణి కాబట్టి ఆ సర్వవ్యాపారేషు మమత్వ వర్గిత అన్ని వ్యాపారాల్లో కూడా మమకారం లేకుండా ఉండటము ఇది నా వ్యాపారము నా ఫలము నాకు నేను కర్తము అనే స్థితి లేకుండగా ఆ జ్ఞానం లేకుండా కర్మను చేయటం అది అభ్యాసం చేయాల్సి ఉంటుంది అభ్యాసం అంటే ఇదే అభ్యాసం ఇప్పుడు మనం చేసుకున్నదే అభ్యాసం దానివల్ల అది అనుభవాన్ని కూడా వస్తుంది అదేదో థీరిటికల్ అది మీరు అడుక్కోవద్దు చాలా ప్రాక్టికల్ వెరీ ప్రాక్టికల్ సో దాన్ని అనుభవానికి తెచ్చుకోగలిగితే చాలా దివ్యంగా ఉంది ఎందుకంటే మోక్షం దూరంగా ఏమీ లేదు దూరంగా లేదు దుర్గమం కూడా కాదు పొందశక్యం దాన్ని కూడా కాదు దగ్గరగా ఉంది పొందశక్యం కూడా ఉన్నది ఎటు వచ్చి ఈ కండిషన్డ్ థింకింగ్ని న్యూట్రలైజ్ చేయాల్సి ఉంది చాలామంది దానికి సిద్ధపడరు చూడండి మీరు ఆలోచించండి ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉంటాయి చూసారా నేను ఇలా అన్నాను మీరు అలా మరో అనుకోకండి మీరు మన మీరందరూ సన్యాసం ఇచ్చుకోవాలని నా అభిప్రాయం కాదు కానీ మై ఫ్యామిలీ అనేది దట్ ఈస్ ది వర్స్ట్ పాసిబుల్ కరప్షన్ మై ఫ్యామిలీ అది మీన్ బై ఫ్యామిలీ మొత్తం ఈ జగత్తంతా మై ఫ్యామిలీ అని మీరు అనుకోగలగాలి జగత్తంతా నా దగ్గరకు ముందు వచ్చి నిలబడితే నేను అనుకుంటానని కాదు ఎవళ్ళు మన ముందుకు వస్తే వాళ్ళే ఫ్యామిలీ ఎవళ్ళు మన ముందుకు వస్తే వాళ్ళే బ్రదర్స్ సిస్టర్స్ సన్స్ డాటర్స్ ఫాదర్స్ మదర్స్ వాళ్ళే మై ఫ్యామిలీ అది మీన్ బై సరే నేను ఏదో కొంత ధనాన్ని సంపాదిస్తాను ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాను అక్కడతో అయిపోకూడదు మై ఫ్యామిలీ అంటే అక్కడికి గిరిగిసేసినట్టు అయితే అక్కడితో అయిపోకూడదు దాన్ని అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవాలి మై ఫ్యామిలీ ఇప్పుడు ఎవడో కుర్రాడు ఉన్నాడు వాడు గొప్ప ఏదో కష్టపడుతున్నాడు వాడు మా కుర్రాడైతే నాకు దుఃఖం నేను వెళ్ళి కొంత హెల్ప్ చేస్తాను మా కుర్రాడు కాకపోతే నాకేం సంబంధం లేదు అంటే అది కరప్షన్ అంటారా అది ఏమంటారు అది ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అది కనెక్షన్ అది మాకున్నాడే ఎందుకంటే మాకున్నాడు కనెక్షన్ లేడు అందరూ మా కోటాడు లేదు వాడు వాడు నాకుటాడే మీరు నా అందరూ నా అందరూ నాకు కావాల్సిన వాళ్ళే సహాయం చేయటానికి అవసరం ఉంటే వాళ్ళకి మనం చేస్తున్నామన్నట్టుగా కూడా కాదు చేయబడుతుందంటే ఆ స్థితికి రాగలిగితే నేను చేసుకున్నది లేదు జరుగుతోంది నా వాడనేవాడు అందరూ నా వాళ్ళే ఈ స్థితికి రాగలిగితే దానివల్ల ఎవరికి నష్టం ఉంటుంది ఎవరికి నష్టం ఉండదు మీ వల్ల జరిగేదేదో జరగనే జరుగుతుంది ఎవరైనా ఒకళ్ళకి ఉపకారం జరగాలనుకోండి ఏమీ సమస్య కాబట్టి ఊరికే నేను నాది నేను నాది అని అలాగా దాన్ని అలాగే గట్టిగా పెట్టి కూర్చోవలసిన అవసరం ఇప్పుడు ఈ పాటిమృత్య ధర్మము అది కూడా ఇక్కడ భర్త నా భర్త కాకుండా భర్త ఈశ్వరుణ్ణి దర్శించడం ఈశ్వర ఈశ్వరార్పణ బుద్ధిగా దర్శించడంలో అభ్యంతరమే ఉండదు అలా కాదండి భర్త ఈశ్వరుణ్ణి దర్శించడం అలా కుదుర్తుందండి అంటే రాతిలో దర్శించగలండి మనుషులు దర్శించలేండి అంటే పూర్ణం మీరు అనొచ్చు మీరు పక్షపాత బుద్ధి గలవారు నన్ను అన్నారు నేను చెప్పాను పక్షపాత బుద్ధి కాదు వర్క్ అయ్యే వర్క్అవుట్ అయ్యేయడం సలహా చెప్పాలి ఊరికే పబ్లిక్ ని సంతోషపెట్టి సలహా చెప్పకూడదు వర్కౌట్ అయ్యి సలహా ఏమో చెప్పాలి పాతి వృత్వం అని చెప్తే వర్కౌట్ అవుతుంది పత్ని వరతమని చెప్తే వర్కౌట్ కాదు వర్కౌట్ కాని చెప్పి ఉపయోగం అవుతుంది కాబట్టి అధ్యాతన ఏం చెప్పాలి గురువు దైవభాగం పెట్టుకోవాలి అలాగే ఎదురైనా చెప్తే వర్కౌట్ అవుతుంది అదే యువతికి నీ భర్తే నీకు దైవం అని చెప్తే చక్కగా చీలకలా పనిచేస్తుంది ఆ మంత్రం దివ్యంగా పనిచేస్తుంది పనిచేసి మంత్రం ఏమో చెప్తా ఉంటే గ్యాలరీ ప్లే కోసం ఏదో మంత్రం చెప్తే కదా కాబట్టి అంచతనే బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి బ్రహ్మచారికి ఏం చెప్పాలి నీకు దైవము నీ గురువే నీకు దైవము అని చెప్పారు పూర్వం వాళ్ళు ఏం చెప్పారంటే నాగరికులకు పౌరులకు మహారాజే దైవము అని చెప్పారు నా విష్ణు పృథివీ అని చెప్పారు ఆ మహారాజు ఆ దైవ భావన పెట్టుకుని ఉండేవాడు అలా అలాగే స్త్రీ దగ్గరికి వచ్చేప్పటికీ నీ భర్త నీకు దైవము అని చెప్తే దైవం భావించబట్టి ఇప్పుడు ఆ వర్త చేస్తే ఈశ్వర స్త్రీ చాలా మంది అలా అంటారు మా దేవుడి కోసం మా దేవుడు అని అంటారు మీరు విన్నారో లేదా అది ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఏమైందంటే ఓల్డ్ ఫ్యాషన్ అనే స్థితికి ఓకే అది ఓల్డ్ ఫ్యాషన్ మీరు న్యూ ఫ్యాషన్లో మీరేముధరించారు ఆరు నెలలు కలిసి కాపురం చేయలేరు నేను చెప్తున్నా ఈ మోడర్న్ ఫ్యాషన్లో ఏమిటో ధరించారు ఆరు నెలలు కలిసి హ్యాపీగా కాపురం ఆరు నెలలు కాపురం చేసేప్పటికీ ఆరు వందల కంప్లైంట్స్ ఉంటాయి ఏమిటి ఆధునిక ఫ్యాషన్ ఏమిటి భరించింది ఏమన్నా ప్రేమ ఏమన్నా ప్రేమ ప్రేమ ప్రేమ పాట పాడితే రాదు ప్రేమ జూఎస్టైక్ రాదు ఈ వాళ్ళ పాడేటివో వాటలో వాడితే ప్రేమ రాదు కాబట్టి నా ఉద్దేశంలో పాతివృత్య ధర్మాన్ని మించిన మార్గం ఇంకొకటి లేదని నేను అనుకుంటా మరి నా దర్శనం ఒపీనియన్ దాని మీద చాలా మహాత్ముల అభిప్రాయాలు వంటివి బాగా కన్సిడర్ చేసి నేను చెప్పిన వాడదు కాబట్టి మమకార వర్జితంగా కర్మలు చేయటానికి గృహిణికి చక్కటి ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ పురుషుడికి లేదు అది వాడి పురుషుడికి గొప్పతనం కాదు అది వాడి యొక్క అయోగ్యత అంతే అది అది అవుతుంది ఆపర్చునిటీ వీడికి లేదంటే అది రాదంతే అది ప్రకృతి ధర్మం వల్ల ఉంది కాబట్టి మమకార లితంగా కర్మ చేయటం అనేది జ్ఞానము రామకృష్ణ పరమహంసకు అవసరం అవుతుంది జ్ఞానం కాళికాదేవిని ఆరాధించడం ఆవిడ అనుగ్రహాన్ని పొంది జ్ఞానాన్ని పొంది కృతార్థతంలో రామకృష్ణ పరమహంసకు అవసరం శారదాపాతకు అక్కర్లా ఎందుకంటే ఆ మహిమి చేయక్కర్లేకుండానే ఆవిడికి ఆ పాతివృత్య మహిమ చేతనే జ్ఞానం వచ్చేస్తుంది ఆవిడ పని ఈజీ ఇది అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చెప్పిన మాట మొత్తానికి అహంకార మమకారాలు లేకుండా పని చేయటం అన్నది తల్లికి గృహిణికి సాధ్యమైనట్టుగా మిగతా చోట్ల అంత తేలిగ్గా సాధ్యం కాదని నా తాత్పర్యం మొత్తానికి సాధ్యం చేయాల్సిందే తల్లి అయ్యేది గృహిణి అయ్యేది తండ్రి అయ్యేది కొడుకు అయ్యేది తండ్రి టు మేక్ ఇట్ హ్యాపీ అండ్ దెన్ ఆత్మవిశుద్ధయే అంతఃకరణ శుద్ధి జ్ఞానము అరచేతిలో ఉసిరికలాగా కరతలామలతో ఉంటాయి అయిపోతుంది కాబట్టి కర్మ కురువంటి కర్మని మానేరు కర్మని మానేస్తే ఉందండి పని మానేతూ ఉంటాను నేను పని మానేస్తే రోగిస్తూ రోగం వస్తుంది లైఫ్ స్టైల్లో పడిపోతే రోగం వస్తుంది అలా ఉండకూడదు చక్కగా లేడీలాగా యాక్టివ్ పని చేస్తూ ఉంటాను కానీ చేసిన ప్రతి పని తెసరంత పని కూడా ఈశ్వరార్పణం వస్తూ శ్రీకృష్ణ అర్పణ వస్తు అన్నట్టుగా తీసుకోవాలి పని చేసేసి ఇంక మళ్ళీ తల తిప్పి చూసి పొందలేదు తల తిప్పి చూడడం అంటే ఏమిటి అది నేను నాది అనే అసలు ఆ మాట లేదంటే పని చేసేయటం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఆల్వేస్ మూవ్ ఎ నెవర్ లుక్ బ్యాక్ ఇట్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ అటాచ్మెంట్ అంటే వెనకాల నుంచి లాగుతూ ఉంటుంది అది ఉండకూడదు ఆత్మవిశుద్ధయే ఆత్మశుద్ధయే సత్వశుద్ధయే ఇప్పు సత్వశుద్ధి కొరకు కర్మని చేస్తారు ఇక్కడ ఫల విషయం సంఘం చెక్ అంటే ఆసక్తిని విడిచిపెట్టేది ఏమిటి ఆసక్తి అంటే ఫల విషయమైన ఆసక్తిని విడిచిపెట్టాలి ఆ మాట ఎందుకన్నారంటే ఆయన అదే మాట రాబోతోంది ఆంటిసిపేట్ చేస్తారు భాష్యకారులు ఆంటిసిపేట్ చేసేసి మైండ్ ప్రిపేర్ చేస్తారు నెక్స్ట్ శ్లోకంలో ఫల విషయమైన ఆసక్తిని విడిచిపెట్టడాన్ని బాగా హైలైట్ చేయబోతున్నాడు భగవానుడు తస్మాత్ తత్రధికారీ గురు కర్మైవ కాబట్టి అంతఃకరణ శుద్ధి అవసరమైన వాడు కర్మల్ని విడిచిపెట్టి కూర్చుంటే ఎక్కడ గురుతుందండి అంతఃకరణ శుద్ధి అవసరమయ్యి అది మీరు జాగ్రత్తగా గమనించండి నేను ఎక్కడో ఎప్పుడో ఒకసారి ఉత్తర కాశీ ఎక్కడికి వెళ్ళా ఒక సన్యాసి దగ్గరికి వచ్చాను వచ్చి నేను కంప్లైంట్ చేయట్లేదు ఆయన పొజిషన్ లో నేనుంటే నేను ఎలా ఉద్ధరించేవానో నేను చెప్పలేను బట్ అలా మనం ఉండకూడదని చెప్పడానికి వ్యతిరేక దృష్టాన్ని చెప్తున్నాను ఆయన అన్నారు స్వామీజీ నేను ఐఎం ఇంట్రెస్టెడ్ ఇన్ టూ థింగ్స్ ఏమిటి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వన్ థింగ్ ఏమిటి ఐ ఐ వాంట్ టు గో టు కెనడా అంటే వై కెనడా ఏమిటి కెనడాలో ఏముంది చాలా చలిగా ఉంటుంది అక్కడ ఏమి సుఖం లేదా మోహో ప్రయాణం కూడా చాలా కఠినంగా ఉంటుంది ఎందుకు వై కెనడా అంటే టు మేక్ మనీ అంటే వై మనీ వై మనీ అంటే వన్ టు మేకప్ బిల్డప్ బిల్డే ఆశ్రమం అండి అవటం కెనడా ఎందుకు ఇక్కడ ఇక్కడ అవ్వట్లేదు నా జీవితం అక్కడ ఇది దిస్ ఈజ్ ది గోల్ అని నేను చెప్తే నేను చూడండి కెనడా వెళ్ళడం తప్పు కాదు డబ్బు తీసుకురావడం తప్పు కాదు ఆశ్రమం కట్టడము తప్పు కాదు కానీ వాటిని లక్ష్యాలుగా ఫలంగా పెట్టుకుని మనం వర్క్ చేయటం అది సన్యాసి ధర్మం కాదండి కాబట్టి మీరు ఆ యాంగిల్లో మీరు వర్క్ చేయదు ఇఫ్ ఇట్ హ్యాపర్ సెలెక్ట్ ఇట్ హ్యాపర్ నా ఏదో ఏమైనా నేను కూడా చేస్తా ఐ ఆల్సో హెల్ప్ బట్ అది సహజంగా అయితే అవనివ్వండి సహజంగా ధనం వస్తే రానివ్వండి సహజంగా ఆశ్రమ నిర్మాణం అయితే అవనివ్వండి అంతేగాని అహంకరోమి ఇదం మమ్మ ఫలం అని అలా మొదలుపెట్టి మీరు కనుక చేసినట్లయితే అది సన్యాస ధర్మం కాదని అలా చేయొద్దు దానివల్ల మీకు ఫలం లభించకపోగా ఒక బంధంలో చిక్కుపోతారు దయచేసి ఆ పని చేయకండి నేను సహాయపడత కాబట్టి కాబట్టి మన అర్జునుడు నేను సన్యాసం గుర్చేసుకుంటానంటే ఎందుకు సన్యాసానికి కంగారే ఉంది ఉన్న అంతఃకరణ శుద్ధి సంపాదించలే తర్వాత సన్యాసం తీసుకోవచ్చు ముందు సన్యాసం గుర్చేసుకుని తర్వాత అంతఃకరణ శుద్ధి లేక గెలగలాడతో ఇటువంటి వక్ష్యాలు పెట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతో వీళ్ళకాళ్ళు వాళ్ల కాళ్ళు మట్టుకుంటూ ఏమిటది అది పద్ధతి కాదు అది ఈశ్వరుడు మనకు అనుగ్రహంగా ఇచ్చేడు సహజంగా వచ్చిందంటే తప్పు లేదు కాబట్టి ఈ అహంకార మమకారాలు చాలా ప్రమాదకరణ ఉన్నాయి ఎవళ్ళని విడిచిపెట్టాం మేము త్యాగం చేసేవనుకున్న వాళ్ళని కూడా విడిచిపెట్టాం అది ఇంకా పట్టుకుని వేలాడుతూనే ఉంటాయి వాడిని విడిచిపెట్టే వరకు విముక్తి అనేది లేదు కాబట్టి ఈ ఈ విడిచిపెట్టడం ఎలాగా అంతఃకరణ శుద్ధిని సాధించేది ఎలాగంటే కర్మను విధులు అసలే అవకాశం ఉండదు అంతఃకరణ శుద్ధి కర్మను విధులు కర్మను చేస్తూ అంతఃకరణ శుద్ధిని సాధించాలి సో కర్మకురు ఇక అధికారం యోగ్యత కర్మ ఎన్నో ఉన్నప్పుడు కర్మని ఉండి పెట్టేసి కూర్చుంటే అంతఃకరణం శుద్ధి కాకుండా సన్యాసే కూర్చున్నాడు అనుకోండి దానివల్ల అంతా నష్టమే కాబట్టి అంతఃకరణం శుద్ధమైన తర్వాత సన్యాసం తీసుకున్న తప్పు లేదు తీసుకోపోయిన తప్పు లేదు తర్వాత నేను తీసుకున్నాను అనే మాట అది ఉండరాదు అసలు అంటే మాట వరుసకి అలాగా లాంగ్వేజ్ అలాగా ప్లాన్ చేసి వాడడం అని కాదు అసలు సంకల్పం వల్ల ఉండకూడదు నేను సన్యాసం తీసుకున్నాను అన్నట్టుగా కాదు సన్యాస హ్యాపెంట్ ఇట్ హ్యాపెన్స్ అండ్ ఇట్ షుడ్ హ్యాపన్ దాని అంతదే అవుతుంది సూర్యోదయం అయింది సూర్యుడు నేను ఉదయిస్తున్నాను అనుకోడు సూర్యోదయం అవుతుంది ఆ వర్షం పడుతుంది మేఘం నేను వర్షిస్తున్నాను అనుకోడు వర్షం పడుతుంది ఆ సన్యాసం ఇట్ హ్యాపెన్స్ లేట్ ఇట్ హ్యాపన్ నాట్ స్టాప్ ఇట్ బట్ పని అంతఃకర్మ శుద్ధి లేకుండా సన్యాసం అనేటట్టు కూర్చుంటే దానివల్ల ఇబ్బందులు పడిపోతారు కాబట్టి నీకు కర్మ ఏందే అధికారమే కర్మణ్య తవాధికారరు కర్మ ఇవ అని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా తర్వాత శ్లోకం అనేసిద్ద ఒకసారి ఆ శ్లోకం పూర్తయిపోయింది మంచి శ్లోకం యుక్త కర్మ ఫలం తక్వా శాంతిమాప్నోతి అయుక్తకామకాలేణే సక్తో నిబ్యో పూర్ణముదూర్ణమి పూర్ణ పూర్ణముద్య పూర్ణైవ పూర్ణశ్వవశిష్యోం శాంతిశాంతిశాంతి